ీవా గణపతి హవామహే కవి కవీనాప్రవస్తమ్రమ బ్రపత ఆద్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమస్మాచార్యపర్య వందే గురు పరంపరా ారాయణం నమస్కృత్య నరం చేతో శబ్దాము నైనం ఛంద్రా నైనం దహతి పవక నం క్లేదయంత్యాపహయతి మారుత చూడండి లోకంలో ఉండే దృష్టికి గీతశాస్త్రంలో ఉండే దృష్టికి చాలా తేడా ఉంది చాలా పరస్పర విరుద్ధంగా ఉంటాయి రెండు దృష్టిలు కూడా లోకంలో ఏమనుకుంటామంటే శక్తి కటార్లు మొదలైన శస్త్రములు గన్స్ మొదలైన శస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి నన్ను సంహరిస్తాయి నేను చెట్టు నన్ను అని మనం ఆ అనుకుంటాం కానీ వాస్తవంలో ఆత్మస్వరూపం ఏదైతే కలదో దానిని శస్త్రములు ఛేదించలేదు నా పృథ్వీ నా జలం नवायु दौर्नवा भवा यद्रूपंम बुद्धिमुक्त अनेक श्लोक अमित दर्थम नीथ्वी अने भूतम नीवू का ने जड देहमु स्वीको अब शस्त्र छेदचुट अने, भोतम नो नो। छे अने संभव नयन चंदी शस्त्राणी अटे अर्थम కత్తి కథాబులు మొదలైనవి ఈ దేహానికి గాయాన్ని చేయలేవు అని కాదు దేహమునకు గాయమైనప్పటికీ ఆత్మను ఛేదించలేవు అని అర్థం దేహానికి ఏదైనా చేయగలిగితే అది వేరే సంగతి ఆత్మస్వరూపాన్ని శస్త్రములు ఛేదించలేవు అంటే నీవు పృథ్వీవి కావు నయనం దహతి పవక న క్లేదయం చేపహ సో నీవు జలము కాదు నీవు అగ్నివి కాదు నా జలం నా అగ్ని నా వాయు నా ద్యౌహు నీవు ఆకాశము కాదు మనైతే నేనేమిటి అంటే వీటన్నిటికీ సాక్షిగా ఉండే చిత్స్వరూపుడవు చైతన్య స్వరూపుడవు అనే సత్యాన్ని తెలుసుకో తెలుసుకుంటే ఏమవుతుంది ముక్త మోక్షాన్ని పొందుతది చాలా చాలా విలక్షణమైన ప్రతిపాదన చాలా గంభీర వెరీ బిడ్ థింగ్ సో దేహమే నేను అని అనుకోబట్టి ఈ పంచభూతములకు ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు వస్తాయి ఉదాహరణకి ఎవరైనా శస్త్రాఘాతంతో మరణిస్తే దాన్ని ఏదో దుర్మరణం అని అనుకుంటా మళ్ళీ మన లోకంలో రెండు పదాలు వినపడతాయి మరణానికి తోడుదే ఇంకో రెండు పదాలు మరణము దుర్మరణము అపమరణము ఇలాంటి భావాలు ఉన్నాయి లోకంలో మరణము అంటే మరణించేది ఎవరు మరణించింది నేనే మరణించేది అరే నేను ఆత్మస్వరూపుడును నాకు మరణము లేదు అని తెలుసుకోవటానికి చాలా కఠినమైన కష్టం అవుతూ ఉంటుంది నెంబర్ వన్ తర్వాత సరే ఆత్మస్వరూపుడు మరణించడు జీవుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగడు పునర్జన్మ ఇది అదంతా అలా ఉంచండి అపమరణము దుర్మరణము ఇప్పుడు మరణించాడనుకోండి వీడికి ఏదో గుండె గొప్ప లేకపోతే ఏదో వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి చచ్చిపోయాడు అనుకోండి దట్ ఈజ్ ఆల్ రైట్ ఏ లారీ ఏదో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు అనుకోండి దుర్మరణ హౌ హౌ కెన్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అనుకోండి తర్వాత హాస్పిటల్లో చచ్చిపోయాడు అనుకోండి అనారోగ్యం చేతనం దీంట్లో ఒకటి ఇంకొకటి దుర్మరణము వేస్త్రం దిస్ ఐడియా హేస్తాం సో అలాగంటే ఐడియా ఉన్నదే చాలా తప్పు ఐడియా ఎన్న దేహాత్మ భావం నుంచి వచ్చినటువంటి భావజాలమే ఇవన్నీ కూడా ఏది దుర్మరణము ఇలాంటి మాటలు విన్నారా మీరు వాడు దుర్మరణాన్ని పొందాడు అని అంటారు దుర్మరణం అంటే ఏమిటి మన అర్థం ఉండదానికి దీని మీద పెద్ద పెద్ద చర్చలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చర్చ చేసేవాళ్ళకి ఉప చర్చ చేసేవాళ్ళు ఉపన్యాసం కూడా మౌలికమైన సత్యాన్ని పక్కన పెట్టి ప్రసంగాలు నడుస్తూ సో ఆత్మకు మరణము లేదు అని తెలుసుకోవాల్సింది పోయి ఆ దేహానికి వచ్చిన వచ్చిన మరణం అనేది అది అపమరణమా దుర్మరణమా వర్తంగా స్థితి అలాగే అపమరణము అపమరణము అకాలములో మరణించుట ఎలాగా ప్రతి సునామి వచ్చి మరణించాడది అకాలము హౌ డూ యూ నో దాట్ కాబట్టి అపమరణము అనేది దుర్మరణము అనేది ఎప్పుడు ఉంటాయి మరణం అనేది ఉంటే ఉంటాయి మరణం అనేదే అంగీకారం కానప్పుడు ఈ భావాలకి అర్థమే లేదు కాబట్టి దేహము పంచభౌతికం కనుక పంచభూతములతో గనుక ఆ పంచభూతాలకు చెందిన లక్షణాలు దేహానికి వర్తిస్తాయి పంచభూత ఇప్పుడు కత్తి ఉందనుకోండి కత్తి అంటే పృథివీ సాలిడ్ మ్యాటర్ దేహము కూడా అటువంటి పృథ్వీతత్వమే కనుక ఆ కత్తి దేహానికి గాయాన్ని చేయగలుగుతుంది ఒకప్పుడు దేహానికి ఉపకారం కూడా చేయగలుగుతుంది పృథ్వీతత్వం బయట నుండే పృథ్వీతత్వమే ఆహార రూపంగా దేహానికి ఉపకారం చేస్తుంది అదే పృథివీతత్వము కత్తి రూపంగా దేహానికి గాయాన్ని కలిగిస్తుంది సో ఇట్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ పృథ్వీ అండ్ పృథ్వీ ఒక చోట శ్రీకృష్ణుడు అంటాడు గుణా గుణేశర్తంతే అంటాడు ద ఇంటరాక్ట్ విత్ ది గుణాస్ అంటారు And what about you? I am above the gunas, that's how it is. Your your have to have to soul, its yourself... So, it's called 9.5. In the same way, if there is an Agni-tattva, the Agni-tattva will be able to do this Agni-tattva. So, if there is an Agni, it is an Agni-tattva, it is an Agni-tattva. But if there is an Agni-tattva, if there is an Agni-tattva, అప్పుడు మంటని వెలిగిస్తే ఆ మంట దేహానికి రక్షణను కలిగిస్తుంది మరి అట్ ది సేమ్ టైం అదే మంట ఇంకో సందర్భంలో దేహానికి హానిని కూడా కలిగిస్తుంది అలాగే వాటర్ జలం లేకపోతే దేహం బతకలేదు బట్ అట్ ది సేమ్ టైం జలం అధికమైనప్పుడు దేహము వినాశాన్ని పొందుతుంది అలాగే వాయువు కూడా శ్లోషయతి మారుత సో నీవు ఈ పంచభూతములో సమ్మేళనమైన దేహము కాదు అని చెప్పటానికి ఇంతకంటే చక్కటి పరిభాష మీకు ఇంకెక్కడా కనపడదు పంచ పంచభౌతిక దేహము కంటే విలక్షణమైన ప్రాణతత్వానికి లేక ఆత్మ చైతన్యతత్వము నిస్వరూపము అని చెప్పడంలో ఈ ప్రక్రియ ఈ భాష చాలా బాగుంది నయం చెందంతే శస్త్రాన్ని దీంట్లో మీకు ఒక పాయింట్ చెప్తాను మీరు గమనించండి ఇప్పుడు ఈ సెల్ డివిజన్ అని చూస్తుంటారు చూసా వినోయో మొత్తానికి ఓ సెల్ ఉంటుంది మైక్రోస్కోప్ లో చూస్తూ ఉంటారు కూడా అలా చూస్తుండగానే ఒక సెల్ లివింగ్ సెల్ రెండు సెల్స్ అవుతుంది అలా చూస్తుండగానే విడిపోయి రెండు సెల్స్ అవుతుంది సో ఇప్పుడు చిత్రం ఏంటంటే ఇప్పుడు ఒక సెల్ లో దేహం ఉన్నది ఆ దేహం నుంచి రెండు దేహాలు వచ్చాయి మ్యాటర్ ఈజ్ అకౌంటెడ్ ఫర్ మ్యాటర్ అంటే అకౌంట్ చెప్పచ్చు అదేం సమస్య కాదు సో అలాగా ఈ సెల్ బాగా పెరిగి పెద్దదయ్యి అప్పుడు రెండు కింద పెడుతుంది అది పెరిగి పెద్ద పెద్దదవడానికి కావాల్సినటువంటి ఆహారము అది కూడా సెల్ కల్చర్ నుంచి దానికి వస్తుంది సో మ్యాటర్ ఈజ్ నాట్ ది ఇష్యూ మ్యాటర్ ఈజ్ ఆల్వేజ్ అకౌంటెడ్ ఫర్ బట్ ది ఇష్యూ ఈజ్ ఇప్పుడు అది లివింగ్ సెల్ ఒక సెల్ ఉన్నప్పుడు లైఫ్ ఒక లైఫ్ అది ఇప్పుడు రెండు సెల్స్ అయినప్పుడు రెండు లైఫ్స్ ఏమండి ఇప్పుడు దీంట్లో ఎక్క ఉంటే ఎలాగంటే ఒక లైఫ్ రెండు లైఫ్లు అయిందా అన్నది ఆలోచించదగ్గ విషయం ఒక లైఫ్ కనుక రెండు లైఫ్లు అయినట్లయితే మీకు ఈ సెల్ లో ఉండే లైఫ్ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఆ సెల్లో ఉండకూడదు అక్కడ ఉండే కొన్ని లివింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఉండకూడదు మరి సగం అంతే కదా లైఫ్ సగం అవడం ఇక్కడ ఉన్న ప్రతిదీ అక్కడ ఉంటే దాన్ని సగం అవడం అంటారా దాన్ని సగం అవ్వడం ఉంది ఇప్పుడు యాపిల్ పండు రెండు ముక్కల కింద కోసారనుకోండి ముక్క విడికి ముక్క వరిగి ఇక్కడ ఉన్న ముక్కలో ఉన్న లక్షణం అక్కడ ఉండదు అక్కడ ఉండదు ఇక్కడ యాపిల్ పండు పార్షల్గా కొద్దిగా దెబ్బతిందనుకోండి రెండు ముక్కలు కోసి పెట్టారనుకోండి ఒకడికి మంచి ముక్క వస్తుంది ఇంకొకరికి కొంచెం దెబ్బతిన్న ఇక్కడ సెల్ డివిజన్లో అలా అవ్వట్లేదు అంటే మీరు సెల్ యొక్క డివిజన్ మ్యాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకూడదనే అభిప్రాయం మెటీరియల్ దృష్టితో చూసినప్పుడు ఒక ప్రాణం రెండు ప్రాణాలైంది అన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ ఒక ప్రాణం రెండు ప్రాణాలు కాలేదు ఎందుకంటే ఒక ప్రాణం రెండు ప్రాణాలు అయిన పక్షంలో ఆ ముందుండే ప్రాణిలో సగం మహిమ ఒక ఇంకో సగం మహిమ ఇంకో రావాలి అలా రావటంలా ఈ సెల్ నుంచి ఏ విధమైన ప్రాణి పుట్టగలదో మళ్ళీ ఈ ఈచ్ సెల్ కెన్ గివ్ రైస్ టు సిమిలర్ లైఫ్ ఫామ్ టోటల్లీ సిమిలర్ లైఫ్ ఫామ్ ఇవ్వగలుగుతుంది ఈ రెండు సెల్స్ తీసుకుని మీరు కనుక దాన్ని కల్చర్ చేసినట్లయితే ఈ సెల్ లోంచి ఏ చెట్టు పుడుతుందో ఇంకో సెల్ లోంచి కూడా అలాంటి చెట్టే పుడుతుంది వీటి ఈ రెండు సెల్స్ ఏ సెల్ నుంచి వచ్చాయో కూడా అలాంటి చెట్టే పుడుతుంది అంటే ప్రాణతత్వము అది ఈ తల్లి సెల్ లో పూర్ణంగా ఉంది ఆ సెల్ రెండు కింద విడిపోయినప్పుడు మళ్ళీ రెండింటి ఎందుకు కూడా పూర్ణముగానున్నది కోరి నాలుగు గుడ్లు పెట్టిందనుకోండి నాలుగు వన్ ఫోర్త్ కోడ్లు వస్తాయా లేకపోతే నాలుగు పూర్తి కోళ్లు వస్తాయా సంథింగ్ లైక్ కాబట్టి దేహానికి డివిజన్ మ్యాటర్కి డివిజన్ అన్నది ఉంది అకౌంట్ ఈజ్ ఆల్వేస్ డే బట్ ప్రాణానికి చైతన్యానికి అకౌంట్ ఉండదు డివిజన్లో అకౌంట్ ఉండదు పూర్ణత్వము అంటే అర్థం అదే అంచేతనే ప్రాణతత్వాన్ని దానికి మూలంలో ఉన్న చైతన్యతత్వాన్ని అర్థం చేసుకునే సందర్భంలో ఈ మనస్సు చూపించేటువంటి పదార్థ బుద్ధి అయితే ఉంటుందో దానికి అతీతంగా మనం ఎదగాల్సి ఉంటుంది మనస్సులో దేశబుద్ది కాలబుద్ది వస్తుబుద్ది ఇవి ఉంటాయి ప్రతిదాన్ని కూడా అలాగే మనస్సు పరిశీలిస్తూ ఉంటుంది ప్రతి మనస్సు చేత సర్వము దేశమునకు కట్టుబడి ఉంటుంది దేశము అంటే స్థానము స్పేస్ లో బౌండ్ అయి ఉంటుంది అలాగే కాలానికి కట్టుబడి ఉంటుంది అలాగే ఒక పదార్థము ఇంకో పదార్థం నుంచి విడిబడి భేదంగా భిన్నంగా ఉంటుంది నానాత్మ విశిష్టంగానే మనస్సు వస్తువుల్ని చూడగలుగుతుంది కానీ ఇప్పుడు ఒక సెల్ రెండు సెల్స్ అయిన అక్కడ ఉండే ఆ ప్రాణతత్వం ఉన్నదే అది దేశానికి కాలానికి వస్తు భేదానికి అతీతంగా అది ఆ పూర్ణత్వాన్ని మనస్సు చూ చూడలేదు మనస్సు చేత గ్రహింపబడేది కాదు మనస్సుకుండేటువంటి ఈ దేశబుద్ధి కాలబుద్ధిని తొలగించినప్పుడు ఆ పూర్ణత్వ అనుభవానికి వస్తుంది కాబట్టి వ్యక్తి తన స్వరూపాన్ని తెలుసుకునే సందర్భంలో జడమైనటువంటి దేహమును చూచి ఆ దేహానికి ఉండే లక్షణాలే తన ఎందు ఆరోపించుకుని తనకి గాయం తను తను నీళ్లలో మునిగి చచ్చిపోతానో తన నిప్పులు కాదు చచ్చిపోతానో గాలి గదో అయిపోతానో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు దీని అర్థం ఏంటంటే వర్షం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళొద్దని లేకపోతే నీళ్లలోంచి తనను తాను అభిప్రాయం కాదు బట్ ది ఫ్యాక్ట్ షుడ్ బి క్లియర్లీ అంట్రస్ట్ అభిప్రాయం ఫుల్ హార్డీగా వెళ్ళి నేను రసోసయతి మారుతహానో ఆపహన క్లేదయంతి అనో వెళ్ళి నీళ్లలో దోమకమని హుస్సేన్ సాగర్లో దొమకమనే అభిప్రాయం కాదు బట్ ఒకవేళ ఏ కారణం చేతనైనా హుస్సేన్ సాగర్లో పడ్డా ముగిపోయి దేహమే కానీ ఆత్మ కాదు అని తెలిసి ఉండడం అవసరం ముక్త ఆ సత్యాన్ని తెలుసుకోకపోయినట్లయితే వాడు దేహమునకు బందీ ఉంటాడు మోక్షానికి ఇదే మార్గం ఫైనల్లీ ఆత్మస్వరూప జ్ఞానం ఉంటే ఇదే తాను దేహము కాదు అని తెలుసుకోవటమే తాను దేహము కాదు అని తెలుసుకోవటము అంటే కేవలం ఉడికి చిలక పలికినట్టుగా నేను దేహము కాదు అని అనడం కాదు దేహము నాకు ఏది జరిగినా అది నాకు జరుగుటలేదు అనే సత్యాన్ని చాలా దృఢంగా అవగాహన చేసుకోగల దాని పేరే ఆత్మజ్ఞానము అంటారు కాబట్టి దీని భాష్యకర్లు చూడము ఆయన ఏమంటున్నారంటే అవతారికలో కస్మాత్ అవిక్రీయ ఏవ ఆహా ఆత్మస్వరూపమునందు ఏ వికారములు ఉండవు అని ఇంతకు ముందు చెప్పడం అయినది అది ఎలాగా హావ్ వికారములు లేవని ఎలా చెప్పగలవు అంటే చూడండి వికారము అంటే మార్పు వికారములు అనేవి నాలుగు రకాలుగా ఉన్నాయి ఒకటి పృథివీ యొక్క పృథివీ తత్వము యొక్క వికారము సో ఇప్పుడు సాలిడ్ మెటీరియల్ని ఇంకొక సాలిడ్ మెటీరియల్ వచ్చి అటాక్ చేసినట్లయితే లేకపోతే ప్రొలైడ్ అయినట్లయితే వికారాలు వస్తాయి తర్వాత నీటి యొక్క సంయోగం చేత వికారాలు వస్తాయి నీటిలో పారిస్తే దానికి ఏవో వికారాలు వస్తాయి ఇప్పుడు మట్టి కొండ నేను మట్టిని తీసుకెళ్లి మట్టి ముద్ద తీసుకెళ్లి నీటిలో పారేశారనుకోండి అది వీడిపోతుంది ఏదో అవుతుంది కత్తిని తీసుకెళ్లి నీటిలో పారిస్తే ఉద్దుతుంది ఏదో అవుతుంది నిప్పుల్లో పారిస్తే వికారం వస్తుంది గాలిలో పారిస్తే వికారం వస్తుంది కాబట్టి అటువంటి వికారంలో దేహానికి వస్తూనే ఉంటాయి ఈ వికారంలో ఆకాశానికి వికారం ఉండదు ఆకాశం వికారాన్ని కలిగించదు వికారమును పొందదు అంచేతనే మీకు దృష్టాంతంలో నాలుగు భూతాలే దృష్టాంతంగా ఇస్తారు ఐదో విదృష్టాంతంగా ఉండదు కనుక ఈ నాలుగు రకములైన వికారముల సంభవము ఈ నాలుగు వికారములు దేహానికి ఉన్నాయి ఆబ్వియస్లీ ఆత్మస్వరూపానికి ఈ వికారములు లేవు అది ప్రతిపాద అన్నాము ఏనం ప్రకృతం దేహినం నందంతి శస్త్రా न निरव विभाग शस्त्रण अनम शिंद अति वाक्यनमें देह देह अभी रू विभागेंसी कदमी देहमु వేరే దేహి వేరే దేహములో ప్రకటమయ్యేటువంటి ఏ ప్రాణ ప్రాణశతత్వము గలదో లేదా ఇంకా బెటర్ ఆ ప్రాణతత్వానికి మూలంలో ఉండే ఏ చైతన్యము దేహి అని అంటారు దేహంలో ప్రకటమయ్యేది దేహి దేహము గలది దేహి దేహము దేహము గలది గృహము గృహీ ధనము ధనీ దేహము దేహి దేహం దేహి వేరు దేహం దేహానికి మార్పు దేహికి రానక్కర్లా ఎప్పుడు వస్తాయి దేహమే దేహి అనే అజ్ఞానం చేతనం వస్తాయి లేకపోతే రానక్కర్లేదు సో ఎనీవే సో ఈ ఏనం అంటే ఈ దేహీనం వై శ్లోకంలో దేహీ సంజాతి కదా దేహీ కొత్త దేహంలోను పొందును అని ఆ దేహి గురించి చెప్తున్నారు ఏనం ప్రకృతం దేహీనం ఈ దేహిని ప్రకృతం అంటే కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి దేహిని ఇక్కడ చర్చనీయాంశం ఏమిటి దేహీ దేహముందు ప్రకటమయ్యే తత్వము ప్రాణతత్వం జీవతత్వము కలదు దానికి దేహి అని పేరు అది చర్చనీయాంశం దాని ప్రకృతం అంటే అర్థమది చర్చనీయమైన మనం చర్చిస్తున్నటువంటి ఈ దేహిని శస్త్రాన్ని నచ్చిందంతి శస్త్రములు శస్త్రాని అంటే అస్యాదీని అసి అంటే కత్తి ఆది శబ్దం చేతనం ఇంకా గన్స్ ఇటువంటివి కూడా తీసుకోవచ్చు అస్యాదీని కత్తి మొదలైనవి ఈ దేహిని ఛేదించలేవు కోసివేయలేవు అస్యాదీని నా చెందే ఎంచేత కోసివేయలేవు అంటే ఇప్పుడు చూడండి ప్రాణం సెల్ దృష్టాంతం తీసుకుంటే ఆ సెల్ రెండు సెల్స్ మెటీరియల్ వైజ్ మీకు డివిజన్ ఉంది ఆ సెల్ లో ఎంత మెటీరియల్ ఉందో అంత సెల్ అంత మెటీరియల్ మీకు రెండు సెల్స్ లో కలుపు ఉంటుంది ఆ ఒరిజినల్ సెల్ సే వన్ యూనిట్ వెయిట్ ఉంది అది రెండు సెల్స్ కింద డివైడ్ అయితే ఈక్వల్ సెల్స్ ఈచ్ సెల్ విల్ బి స్మాలర్ దాన్ ది ఒరిజినల్ సెల్ టూ స్టార్ట్ విత్ మళ్ళీ అది గ్రో అయినప్పుడు ఆ స్టేజ్కి వస్తుంది బట్ టూ స్టార్ట్ విత్ స్మాల్ గా ఉంటుంది తర్వాత ఆ సెల్ వన్ యూనిట్ వెయిట్ ఉంటే ఈచ్ సెల్ వెయిట్ ఎంత హాఫ్ ఎందుకు అలా అయిందంటే ఆ సెల్ యొక్క దేహ నిర్మాణంలో వినియోగింపబడిన ఏ పదార్థములైతే ఉన్నాయో అంటే కొంత సాలిడ్ మెటీరియల్ ఉంటుంది లిక్విడ్స్ ఏవో ఉంటాయి ఫ్లూయిడ్స్ ఉంటాయి కదండి వాటర్ మొదలైనవి ఇవన్నీ కూడా సవయవములు అంటే అవయవములు కలిగిన ద్రవ్యాలు ద్రవ్యాలు సో ఘన ద్రవ్యం కావచ్చు ద్రవద్రవ్యం కావచ్చు ద్రవ్యములు ద్రవ్యములు కనుక ఆ సవయవములు కనుక అవి వెడతీసినప్పుడు వాటికి మెటీరియల్ ఎక్క ఉంటుంటుంది ఇక్కడ ఉండే అవయవాలు ఎక్కడుండవు ఎక్కడుండే అవయవాలు ఎక్కడుండవు అన్నట్టుగా ఇక్కడ ఉన్న అంటే మొత్తం వెయిట్తో సగమే ఉంటాయి కానీ ప్రాణము సగము కావు అగటలేదు ప్రాణశక్తి సగం అవ్వటం లేదు ఎందువల్ల ఇప్పుడు ఒక సెల్లో ఉన్న మెటీరియల్ వైజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ ఇంటూ టూ హావ్స్ బ్రే ఛేదం వచ్చింది కానీ ప్రాణశక్తికి ఛేదం రాలేదు ఎందువల్ల ఎందువల్లంటే ప్రాణశక్తి సవయవము కాదు నిరవయవము ఇప్పుడు కుండను రెండు ముక్కలు చేసినప్పుడు ఆకాశం రెండు ముక్కలు అవ్వలేదు కుండే రెండు ముక్కలు సో ఎందుకంటే ఆకాశం నిరవయవం దాన్ని రెండు ముక్కలు చేయటం కుదరదు కుండ అయితే సవయవం దాన్ని రెండు ముక్కలు చేయొచ్చు విత్ పార్ట్స్ వితౌట్ పార్ట్స్ పార్ట్స్ ఉంటే రెండు ముక్క రెండు పార్ట్స్ కింద బ్రేక్ చేయొచ్చు వితౌట్ పార్ట్స్ కనుక ప్రాణతత్వాన్ని రెండు ప్రాణాలు చేయడం కుదరదు రెండు ప్రాణాలు అయినప్పుడు కూడా పూర్ణంగానే ఉంటుంది రెండు చోట్ల ఓసగం ఓసగం ఉండదు ఎందుకంటే ప్రాణము అది పూర్ణ ఎక్కడున్నా పూర్ణంగానే ఉంటుంది అది మరి చిన్న పెద్ద ఉందంటే చిన్న పెద్ద ప్రాణము యొక్క చిన్న పెద్ద కాదు అసలు చిన్న పెద్ద బుద్ధినే ప్రాణము మీరు అప్లై చేయకూడదు యూ షుడ్ నాట్ లుక్ అట్ లైఫ్ అ స్మాల్ అండ్ బిగ్ వాళ్ళని బిగ్గి చూసే బుద్ధి ఏదైతే కలదో వీడు కోడిని అమ్ముతాడు వాడు కోడి నమ్మినప్పుడు తూకం వేసి అమ్ముతాడు బతికున్న కోడిని తూకం వేసి అమ్ముతాడు వారి బుద్ధితో మనం ఆలోచిస్తేలాగా ఆ బుద్ధి తప్పు సో బతికున్న కోడిని కొనుక్కునేప్పుడు కూడా అది ప్రాణము అది పూర్ణము పూకం తక్కువ ఉండొచ్చు ఎక్కువ పూర్ణము సో అలాగే సెలవు సైజు తక్కువ ఉండొచ్చు పూర్ణము ప్రాణం పూర్ణము ప్రాణం మొక్కలవదు ఎందుకంటే అది సవయవం కాదు సవయవం కాకపోతే ఎలా ఉంటుంది అంటే అది మనస్సుకి అందదది మనస్సు చేత దానిని ఊహ చేసే ప్రయత్నం కూడా మీరు చేయకూడదు సో అది నిరవయవము కనుక ఆత్మస్వరూపము దానికి అవయవ విభాగము అవయవములను విడదీయుట అనేది ఈ శస్త్రములు చేయజాలవు నయనం చెందంతి శస్త్రాన్ని తర్వాత త ఏనం దహతి పాలక అగ్నిరపీ నస్మీకరోతి అగ్ని కూడా ఈ ప్రాణతత్వాన్ని జీవతత్వాన్ని ఆత్మతత్వాన్ని ఉంటే వేరియస్ లెవెల్స్ లో ఆ పదాలు వాడుతున్నాను నేను నీకు తెలుసు సో ఆత్మస్వరూపమును బూడిది చేయలేదు దేహాన్ని బూడిది చేసేస్తుంది సందేహం లేదు కానీ ఆత్మస్వరూపాన్ని మాత్రం బూడిద చేయదాలదు మళ్ళీ అదే రీజన్ ఇప్పుడు మంట పెట్టాలనుకోండి కట్టుంటే కారిపోతుంది నీళ్లుంటే ఇగిరిపోతాయి ఆవిరైపోతాయి వాయువు ఉంటే వేడెక్కుతుంది కానీ ఆకాశానికి ఏమీ కాదు ఎందుకంటే ఆకాశం నిరవయవం అంటే ద్రవ్యం కాదు ద్రవ్యం నిప్పు మార్పును తీసుకురాగలుగుతుంది ఆకాశం ద్రవ్యం కాదు సవయవం కాదు కనుక నిప్పు आकाशाने का आकाशन दृष्टा चुप्त उठा आत्मस्वरूपा अग्नि तरवा तथा न एनम क्लेदय क्लेदनमो विन चयूट दाने पेर क्लेद अने पदा अर्थ హిందీలో అంధ చూశారా దిగో నహీసక్త దిగో అంటే అలా విడదీయడం అనుకుంటున్నాను నేను తడేవటం తడవడం అంటే కూడా విడిపోవడమే విడిపోతుంది నీరు ప్రవేశించి ఒక అవయవానికి ఇంకో అవయవానికి మధ్యలో నీరు ప్రవేశించి విడగొట్టేస్తుంది అది క్లేదనము తడేవడం అంటే విడిపోవడమే ఉందండి తదేనే చెప్పుకుందాం పర్వాలేదు అసలు తదివడంలో ఉండే అర్థం అది ఆ క్లేదా అనే పదంలో అర్థం ఉన్నది విడిపోవడం అర్థం ఉన్నది ఎనీవే ఒకప్పుడు కలుపుతుంది కూడా నుండి కలిపిటప్పుడు కలుగుతుంది లేదు విడిపోవడమే ఇప్పుడు మీరు ఆ చపాతీ పిండికి నీళ్లు పోసి ముద్ద చేస్తారు దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది ఆ రకంగా కలిసినప్పుడు కూడా కానీ మామూలుగా కలిసి ఉన్నది విడిపోతుంది నేలలో పారేస్తాయి ఆ సెన్స్లో క్లేదనం అని వాడారు పోల్ అండి చెప్పుకుందాం సో నీళ్లు ఏ ద్రవా ద్రవ్యాన్నైనా సరే తడిచీట్లా చేస్తాయి ఏ ద్రవ్యాన్నైనా సరే కానీ ఆత్మస్వరూపమును నీళ్లు తడుపదాలవు ఆత్మేమిటి ఆత్మదాకాలక్కర్లా ఆకాశాన్ని కూడా తడిగా చేయలేవు వాయువుని తడిగే చేస్తాయి అనేది ఒకటి అగ్నిని దల్లారిస్తాయి కానీ ఆకాశాన్ని కూడా తడిగా చేయలేవు ప్రాణాన్ని తడిగా చేయలేవు ప్రాణానికి ఏమీ అవదు అలాగే ఆత్మ చైతన్యానికి కూడా ఈ నేల వల్ల అయ్యిదేమీ ఉండదు ఇంకలా ఎందుకు చెప్తారంటే ఆ అజ్ఞానము చాలా దృఢంగా ఉంటుంది ఈ పదార్థముల యొక్క లక్షణములను తన మీద ఆరోపించుకుని వీడు దేహమునకు తాను సాక్షి అనే విస్మరించి కూర్చుంటాడు అందుకోసం పదే పదే ఆ దాన్ని బాగా వివరిస్తూ ఉంటారు ఆ వాసన పోవటం కోసం ఇప్పుడు అప్పులు ఏం చేస్తాయి ఎలా తడుపుతాయి ఆయన శంకరులు విశ్లేషణం రాస్తున్నారు సో నేను చెప్పిన మాట ఏదో గుర్తుంది చెప్పాను హీ ఈజ్ గోయింగ్ టు రైట్ ఇట్ అందాము అపాం హీ శయవ శస్తున ఆర్ద్రీభావకరణేనా అవయవ విశ్లేషాపాదనే సామర్థ్యం అది క్లేద పదానికి అర్థం అది అప్పులు అప్పు అంటే నీళ్లు ఉండవు అప్పులు అంటే నీళ్లు అని అర్థం సంస్కృతంలో అప్పు అంటే జలము సో కొంతమంది కవులు అప్పు అనే పదాన్ని తెలుగులో శ్లేషతో వాడారు మీరంటే సంస్కృత పదం అని అర్థం తెలుగు పదం లోన్ తీసుకోవటం అర్థం అప్పు సూర్యుడు అప్పు తీసుకుంటాడు అంటాడు ఒక కవి వాడు అంటాడు కవి కవికి తప్ప ఎటువంటి ఐడియాస్ ముడమూడు వెంకటరమణ అని ఓ కవి సో సూర్యుడు అప్పు తీసుకుంటాడు ఒకడు ఒకడు అప్పు తీసుకుంటూ ఉంటాడు ఇలా తెల్లారిస్తే అప్పే పదా అంటే చూడు సూర్యుడు ఓడవాలండి చూడు లేవగానే అప్పులు తీసుకుంటూ ఉంటాడు ఎప్పుడు తీసుకోవాలంటే అప్పు తీసుకుంటూ ఉంటాడు సూర్యుడు అప్పు తీసుకోగానే నేను ఎందుకు తీసుకో ఇది కవి యొక్క లక్షణం సో మరి సూర్యుడు అప్పు తీర్చేస్తాడు కదా నేను తీర్చేస్తాను వెంటనే తీరుస్తాడా ఏమి సూర్యుడు జూన్ నల్లగా తీర్చడం అలాగే నేను కూడా జూన్ లో తీరుస్తా అది ఇలా నడుస్తుంది అనమాట డిస్కషన్ అప్పు వెరీ ఇంట్రెస్టింగ్ సో అపాముకి అప్పులు సవయవస్య వస్తున అది అవయవములు కలిగిన పదార్థమై ఉండాలి అంటే एम चस्ता अर्द्री भावकरण अवयव विश्लेष अपदनेथ्यम अमर्थ्यमेंथ्यम आर्द्री भावकरण तरीका ये अवयव विश्लेष आने पेयल आम अक अवयवल मुख्यमंत्री ఎందుకంటే ఆత్మ నిరవయవము కావుననే అవిక్రీయము అది మెయిన్ ప్రతిపాదన అది కాబట్టి అటువంటి సామర్థ్యం ఉండదు దాని ఎందుకనక అవయవములు ఉంటే అప్పులు దాన్ని ఎలా విడగొడతాయి మహాపర్వతాన్ని కూడా అప్పులు విడగొట్టి ఇసుక కింద మారుస్తాయి ఉంటే దాన్ని అలా బ్రేక్ చేస్తూ ఉంటాయి కానీ ఆత్మస్వరూపాన్ని ఏమీ చేయలేవు ఎందుకంటే ఆత్మ నిరవయవం కనుక అదేంటారు తత్ నా నిరవయవే ఆత్మని సంభవతి కాబట్టి నిరవయవమైన ఆత్మయందు తత్ అంటే అది అదంటే విడిపోవటం విశ్లేషము అది విడిపోవటం అనేది సంభవము కాదు చూడండి మహాత్ముల దగ్గరికి వెళ్ళి మీరు ప్రశ్న అడిగారనుకోండి ఆ ప్రశ్నకి ఒకప్పుడు చాలా సమాధానం చెప్తే జనాలు ఆ సమాధానాన్ని స్వీకరించడానికి కూడా ఇబ్బంది పడతారు సో ఒక ఆయన నన్ను అడిగారు ఏమండి మరణించిన తర్వాత పునర్జన్మ ఏం జన్మ వస్తుంది అడిగారు అంటే నేను చెప్పాను చూడండి పునర్జన్మ అనేది భారత హిందూత్వ సిద్ధాంతంలో ఉన్ననే ఉన్నది సర్వత్రా చెప్పే మాట ఇది ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాముగా దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహాన్ని తీసుకుంటాడు పునర్జన్మ అనేది ఉంది కానీ పునర్జన్మని తత్వంగా శాస్త్రం ప్రతిపాదించటం లేదు బ్రహ్మ విద్యలో పునర్జన్మని నిర్ధారించడం కోసం భయం పెట్టలేదు పునర్జన్మని నిర్ధారించటం అయితే మనకి ఏదైనా కామనలు ఉంటే అవి కర్మలు చేయటం ఇవన్నీ నిర్ధారించడానికి బ్రహ్మ ఇది బ్రహ్మ భాగం కాదు అది సంసార విద్యనే అని ఆలోచన ఉంటుంది ఇక్కడ మరణించి ఇంకొద జన్మిస్తే దాంట్లో దానికి బ్రహ్మ విజయం సంబంధం దానికి కాబట్టి మీరు ఏ ఆన్సర్ కావాలి చూడండి ఆత్మకు మీ స్వరూపమైన ఆత్మకు పునర్జన్మ లేదు ట్రై టు నో దాట్ తర్వాత మీరు ఒక లెవెల్లో శాస్త్రంలో కూడా ఒక లెవెల్లో ఆత్మ పరిచ్ఛిన్నమై దేహముతో దేహములో ప్రకటమైనప్పుడు దేహము యొక్క లక్షణాలన్నీ ఆత్మ మీద ఆరోపించేసి దానికి జీవుడు అని వేరే పేరు పెట్టి ఆ జీవుడు యొక్క గతి ఇటు వెళ్తాడా నిరూపించే భాగం ఉంటుంది ఆ భాగంలో ఆన్సర్ మీకు కావాలనుకోండి ఓకే దట్ ఆన్సర్ వీరి దిగ్గిదని మీరు స్వర్గలోకానికి వెళ్తాడు ఫలాన్ అవ్వడు లేదా నరకానికి పోతాడు ఇంకొకడు అనేదో ఆన్సర్ చెప్తారు అలా కాకుండా మీరు ఈ ఆత్మను దేహము యొక్క పరిచ్ఛేదము దానికి అంటకట్టకుండగా ఆత్మశుద్ధ చైతన్యము అని తెలుసుకునే సందర్భంలో అక్కడ బోధించే ప్రక్రియ ఎలా ఉండదు అక్కడ బోధించే ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీరు నిద్రపోయినప్పుడు ఆ సత్స్వరూపంలో విలీనమవుతున్నారు నిద్రలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ సత్స్వరూపం నుంచే బయటకు వస్తున్నారు స్వతంత్ర సర్వ జగత్ కారణం బ్రహ్మ ఆ బ్రహ్మాత్మలో విలీనమై బ్రహ్మాత్మ నుంచి బయటకు వస్తున్నారు మరణించినప్పుడు కూడా అంతే మరణించినప్పుడు ఎక్కడ విలీనమవుతారు బ్రహ్మాత్మలో విలీనమవుతారు మరణించి పుట్టినప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి పుడతారు బ్రహ్మాత్మ నుంచి పుడతారు అని చెప్తారు ఇప్పుడు తరంగం ఉన్నది ఇక్కడ విలీనమైంది తరంగం ఇక్కడ విలీనమైన తరంగం ఎక్కడికి ఏమైంది తరంగం అంటే ఎవడమే ఇక్కడ విలీనమై అదిగో అలా వచ్చి ఇక్కడ తేలింది అని మళ్ళీ ఇంకో చోట చూపించవచ్చు ఈ తరంగమే ఆ అని ఒక రిప్లై ఇంకో రిప్లై ఏమిటంటే ఈ తరంగము సముద్రంలో విలీనమైంది ఆ తరంగం సముద్రం నుంచి పుట్టింది అయితే ఈ తరంగం ఆ తరంగమే ఆ ఎందుకండి ఈ క్యాల్కులేషన్స్ అన్నీ సర్వం సముద్రంలో విలీనమవుతాయి సర్వం సముద్రంలోంచి పుడతాయి మీరు ఈ అవాంతర కారణాన్ని ఇది మనస్సు యొక్క ఒక హ్యాబిట్ అనమాట మనస్సుకి కారణ మీమాంస చేయటం తృప్తి ఉంటుంది మనస్సుకి ప్రతిదానికి ఒక కారణాన్ని వెతకటానికి మనస్సు ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ కార ఎందుకు వచ్చిన కారణం మీమాంస అన్నిటికీ ఒకే కారణం అని తెలుసుకుంటే వాడు జీవన్ముక్తుడైపోతాడు కాబట్టి నేను ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను అని అలాగా అలాంతర కారణాలని ఏం వెతుకుతాము నేను ఒకే చోట్ల నుంచి వచ్చాను నేనేమిటి సకల ప్రాణులు ఒకే పరమేశ్వరం నుంచి వచ్చే మళ్ళీ అదే పరమేశ్వరుల్లో విధమవుతాయి అది తెలుసుకుని ప్రయత్నం చేస్తే కదా అది ధోరణే ఆ ధోరణిలో మాట్లాడతారు కాబట్టి ఆత్మ నిరవయవము దాని ఎందు ఇలా విడదీయటం అనేది సంభవము కాదు తనేహవ ద్రవ్యం स्नेोषणा नाशयति वाई वायु अंत इन वायुस्त स्ने द्रव्यम स्नेह गल द्रव्युन स्नेहमुअ तरी नूने स्नेहशा नूने अर्थ अतक् स्ने की द्रव्या ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ స్టికింగ్కి అవసరమైనటువంటి ఆ ద్రవాన్ని తీసి పారిస్తే ఆ స్టికింగ్ కి నేచర్ లేకుండా అయిపోతే అప్పుడు ఆ పదార్థం ఏమిటవుతుంది కొలాబ్స్ అయిపోతుంది బాడీ డిహైడ్రేట్ అయితే ఏంటవుతుందండి కథ ఫుల్ డిహైడ్రేట్ అనక్కర్లా బాడీలో పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఏదో అరవై ఎనిమిదో డెబ్బైదో శాతం ఉంది ఒక్క పది శాతం వాటర్ తగ్గేపటికి అయిపోతుందంటే ఇంకా అవయవాలన్నీ కూడా శోషణం ప్రారంభం అయిపోతుంది శోషణలో గడిపోతుంది అండర్ దే డై ఎందుకు వాట్ ఈజ్ డెత్ అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ స్నేహము అంటే పదార్థములో పదార్థములనన్నిటిని కలిపి ఉంచేటువంటి ఆ ద్రవద్రవ్యము అది ఎప్పుడైతే తొలగిపోయిందో వాయువు యొక్క ప్రభావం చేత ఆ పదార్థం విడిపోయి నాశనం ఆ విధంగా ఆ సవయవ పదార్థాలకవుతాయి ఇటువంటి లక్షణాలన్నీ ఆత్మకి కాదు స్నేహ శోషణైనా ఆ లోపలుండే తడిని ఆ స్టికింగ్ నూనెని ఎండగొట్టేసి వాయు ఆ పదార్థాన్ని నాశనం చేసేస్తుంది ఆ విధంగా వాయువు ఆత్మను చేయలేదు అదే అన్నారు స్వాత్మానం అతి కాబట్టి ఈ విధంగా వాయువు కూడా వ్యక్తి యొక్క ఆత్మస్వరూపాన్ని స్వ ఆత్మానం స్వాంటి దేహి యొక్క ఆత్మస్వరూప స్వాంటి దేహి తన యొక్క తన యొక్క అంటే ఈ తాను ఎవరవుతారండి తాను సర్వనామం కదా స్వ సర్వనామం స్వ స్వ స్వే సర్వనామం తాను అంటే సర్వనామం ఎవరవుతారు తాను అంతకుముందు ఎవరు చెప్తే వాళ్ళే అవుతారు అంతకుముందు దేహీ ప్రకృతం కదా అస్వ ఆత్మానం ఆ దేహి యొక్క ఆత్మ ఆత్మ దేహి యొక్క ఆత్మ ఏమిటి చైతన్యం సో ఆత్మ చైతన్యమును వాయువు ఎండగొట్టలేదు ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు కానీ అంత అలా అనవసరం వాయువు వాయువు యొక్క ఆత్మ కూడా ఈ చైతన్యమే కాబట్టి వాయువు తన ఆత్మ అయిన చైతన్యాన్ని ఎండ కొట్టలేదు అలా కూడా చెప్పవచ్చు ఎలా చెప్పినా పంచభూతముల వల్ల కలిగే మంచి చెడులు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఇక్కడ చెడే చెప్పారు పంచభూతములలో జరిగే హానిని ప్రస్తావించారు పంచభూతముల వల్ల జరిగే మంచి దేహానికే జరుగుతుంది ఆత్మకే కాదు पंचभूतम वाल जगे चुड़ देहा आत्मकू का नूत सल देहमु ने सम्मेलन प्रकटम होतीत आत्मचत नी विषयानी दृढ़क आ सामने संसार बंधन विमुक्त ఇప్పుడు సంసం మోక్షం విముక్తి మోక్షము బంధము అనేది కేవలము ఈ రెండు అంశాల మీద ఆధారపడి ఉన్నది దేహాభిమానము దేహాభిమానము అంటే దేహమే నేను అనే అభిమానం దేహాభిమానము దృఢంగా ఉన్న చోట సంసారం దృఢంగా ఉంటుంది దేహాభిమానం శిథిలంగా ఉంటే అంటే పలచగా ఉంటే సంసారం పలచగా ఉంటుంది దేహాభిమానం లేకపోతే వాడే జీవన్ముక్తుడు దట్ ఈస్ హవర్ కేస్ ఇట్ స గ్రోత్ ఇది గ్రోత్ అనమాట సో దేహాభిమానం కొన్ని సందర్భాల్లో చాలా దృఢంగా ఉంటుంది మరి కొన్ని సందర్భాల్లో శిథిలము జీవన్ముక్తుల దగ్గరికి వచ్చేప్పుడు అసలే ఉండదు ఈ ఆధునిక కాలంలో ఆధునిక కాలమే కల అన్ని కాలాల్లోనూ ఒకలాగే ఉంది అజ్ఞానం అనేది సమానంగానే కొంచెం హెచ్చుతులు ఇవ్వటంటాయి ఏదో ఈ ఈ ఈ ప్ర ఈ సంస్కృతిలో బతికే వాళ్ళకి మన సంస్కృతి ఒకటి కదండి ప్రాచీన సంస్కృతి ఈ సంస్కృతిలో బతికే వాళ్ళకి ఈ లోకంలో వచ్చే పోకాడాలని చూసినప్పుడు కొంచెం ఇదంతా కూడా బాగులేదని అనిపించటం సహజం అలా అనిపించడం సహజం అలా అనిపించక్కర్లేదు కూడా కానీ మీరు అనిపిస్తూ సో ఎలాగంటే ఇప్పుడు సమాజాన్ని నేను ఈ పాయింట్ మీద ఆలోచించాను ఇప్పుడు సమాజం పూర్తిగా మన భారతీయ సమాజం పూర్తిగా చిన్నాభిన్నమై ఉండదు వెర్టికల్ గానూ హారిజాంటల్ గానూ డివైడ్ అయిపోయింది ఈ డివిజన్ రాజకీయ నాయకులు తెచ్చివేరేమో నేను అనుకునేవాడిని ఒకప్పుడు ఎందుకంటే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇష్యూ లేని చోట ఇష్యూ క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి డివైడ్ చేస్తారు ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్లు ఉన్నాయనుకోండి ఎవో ఉన్నా నీళ్ళు ఏవో ఉన్నాయో వాడుకోవచ్చు అదో ఇష్యూ కాదు కానీ అక్కడ ఈ నాగార్జున సాగర్ నీళ్లు మహబూబ్ నగర్ వాళ్ళకి వెళ్లాలా శ్రీశైలం వాళ్ళకి వెళ్లాలా అంటో ఏదో ఇష్యూ క్రియేట్ చేస్తారు సో మచ్ సో సో ఇట్ సో హ్యాపన్స్ అక్కడ ఒక కాలం ఉంది ఆ కాళ ఒక వంతెన ఉంది ఆ వంతెనకు అవతల వైపు జిల్లా వాళ్ళు వంతెనకి యువతల వైపు ఈ జిల్లా వాళ్ళు కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసి కొద్ది కాలం ఈ నీళ్లు మాకు కావాలంటే మాకు కావాలి ఆ ప్రవహిస్తూనే ఉన్నాయి అలా ఆ నీళ్లు మావంటే మావని వీళ్ళు దగ్గర అడుగుతున్నారు రాళ్ళు అలా కొట్టుకోవడం ఎందుకు జరిగిందంటే ఇటు నుంచి కొంతమంది రాజకీయ నాయకులు ఈటిఆర్ఎస్ నాయకులు అట్నుంచి ఏదో రాయలసీమ నాయకులు వీళ్లు వాళ్లు కూడా ఒకరినొకరు అలా ప్రోత్సాహం చేసి కొట్టుకుని ఇట్లా చేశారు కాబట్టి రాజకీయ నాయకులు సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు అని అది మామూలుగా అందరూ గమనించేసారు కానీ నాకేమనిపించిందంటే కేవలం రాజకీయ నాయకులే కాదు మీడియా కూడా బాగా పెరిగి సమాజాన్ని విడదీయటంలో మీడియా తన పాత్రని పోషిస్తోంది అని అనిపించింది ఇప్పుడు రైల్వే బడ్జెట్ వచ్చిందనుకోండి ఈ బడ్జెట్ ని వీళ్ళు ఎలా విశ్లేషణ చేస్తున్నారంటే ఓవరాల్ గా రైల్వేస్ రైల్వేస్ లో మీకు డివిజన్ వైజ్ డివైడ్ చేయడానికి అవకాశం తక్కువ ఇప్పుడు ఇక్కడ రైలు ఎక్కారనుకోండి ఇక్కడ రైలు ఎక్కి ఢిల్లీ వెళ్లారనుకోండి అదే నాలుగు ఐదు స్టేట్స్ ని కవర్ చేసుకుంటప్పుడు కొన్ని రైళ్ళైతే ఎలప్ప బొకారో అని రైలు ఒకటి ఆ రైలు మూడు రోజులు ప్రయాణం చేస్తుంది తర్వాత కొచ్చిన్ నుంచి బయలుదేరి కొచ్చిన్న తీన్ సుఖియానో రైలు హోటల్ అది కొచ్చిలో ఎక్కితే అస్సాం ఆంధ్రలో తిను సుఖియానో ఊరు హోటల్ అక్కడికి పోతుంది అలా వెళ్తూ ఉంటుంది అది మూడు రోజులు నాలుగు రోజులు ప్రయాణం కాబట్టి రైలుకి ఆంధ్ర రైలు తెలంగాణ రైలు లేకపోతే పంజాబ్ రైలు అలాగంటే డివిజన్ లేదు రైలుకి అంచేతనే రైల్వే డివిజన్స్ ఒకప్పుడు జోన్స్ కింద డివైడ్ చేయడంలో వాళ్లు రైల్వే నెట్వర్క్ బేసిస్ మీద డివైడ్ చేసుకునేవారు కానీ రాజకీయ నాయకులు ప్రవేశించి ఆ పరిస్థితి కలుషితం చేసి పెట్టారు ఈ రైల్వే ఈ బడ్జెట్ చర్చలో వాళ్ళు ఎలా చేసుకున్నారంటే లాలూ ప్రసాద్ మొత్తం బీహార్కి చేసుకుంటాడు ఇంకే రాష్ట్రానికి చేయడు అని ఇలా మొదలుపెట్టి ఆంధ్రాకి ఏమోస్తోంది లేదా ఆంధ్రాకి రావడం మొత్తం ఓవరాల్ రైల్వే వ్యవస్థ బాగుపడితే మనది బాగానే ఉంటుంది ఇప్పుడు మద్రాసు తమిళనాడు ఎక్స్ప్రెస్ బాగా తమిళనాడు ఎక్స్ప్రెస్ మద్రాసు టు ఢిల్లీ బాగా అనుకోండి మనం కాచిపేటలో ఎక్కి ఢిల్లీ వెళ్లొచ్చు మనకే లాభం అంత తమిళనాడు లాభం ఏంటి మన కోట మన ప్రకారం మనము టికెట్ కొనుక్కుని వెళ్ళొచ్చు ఏదో రకంగా దాంట్లో పడితే అది ఢిల్లీ మోసకుపోతుంది అది సరిగ్గా నడవట్లేదు అనుకోండి అందరూ నష్టపోతారు కేవలం తమిళనాడు వాళ్ళే నష్టపోతారా ఏమి ఏదో సంఖ్యా సంఖ్యని బట్టి వాటెవర్ ఈ విధంగా ఆంధ్రాకి రావాల్సినంత రాలేదు ఓకే పోనీ అక్కడ ఆగచ్చా ఇష్టాబ్దేర్ అట్లీస్ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినంత రాలేదు ఈ గోళెప్పుడు ఉండేదే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు రావాల్సినంత రాలేదు అని ఒకడు రాయలసీమకు రావాల్సినంత రాలేదని ఇంకొకడు అక్కడ మా కోటిపల్లికి రావాల్సినంత రాలేదని ఇంకొకడు మళ్ళీ దీంట్లో డివిజన్ పోనీ అక్కడ ఆగిందా అంటే విశాఖపట్నం వాళ్ళు మా డివిజన్ మీరు న్యూట్రలైజ్ చేసేస్తున్నారు మాకు ఇవ్వాల్సిన విశాఖపట్నం మళ్ళీ దాంట్లో మళ్ళీ ఆ సెక్షన్ వేరు ఈ రకంగా దాన్ని బాగా విరిచేసి ముక్కలు ముక్కలు చేసి చర్చ చేస్తున్నారు ఈ చర్చని ఒకప్పుడు రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ ప్రోయాక్టివ్గా ఈ మీడియా వాళ్ళు దాన్ని నడిపిస్తున్నారు సో సమాజం యొక్క స్థితిగతులు చూస్తే కొంత మనస్సుకి క్లేశం కలుగుతూ ఉంటుంది ఎనీవే లోకంలో పరిస్థితి ఎలా ఉందంటే దేహాభిమానము చాలా బలమయ్యేట్లా ఉంది దేహాభిమానాన్ని పనికట్టుకుని బలం చేయకూడదు ఉంటుంది ప్రతివాడిలోనూ దేహాభిమానము దేహము అజ్ఞానం వల్ల వచ్చేటువంటి అవలక్షణాలు ఇవన్నీ ఉంటాయి ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి పని కట్టుకుని దాన్ని ప్రమోట్ చేయకూడదు నేను మనవ చేసేది ఏంటంటే దేహాభిమానాన్ని ఇప్పుడు ఈ క్షణంలో అందరూ విడిచిపెట్టేసి జీవన్ముక్తులుగా రోడ్డు మీకు వెళ్ళిపోవాలని దట్ దట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ సొసైటీ మూవ్స్ బట్ ది పాయింట్ ఈజ్ పని కట్టుకుని దేహాభిమానాన్ని ప్రమోట్ చేసినట్లయితే తద్వారా మీరు అపకారం చేస్తున్నారు ఎగలవాడికి అపకారం తనకి తాను అపకారం చేసుకోవడం సో ఆ విధంగా ఇప్పుడు బిజినెస్ వాడు ఉన్నాడు అనుకోండి బిజినెస్ వాడు చేస్తున్నాడంటే వాడికి ప్రమోట్ ప్రాఫిట్స్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వాడు చేసేది ఏదో చేస్తాడు బిజినెస్ వాళ్ళు చేశారంటే ఒకే లబ్ధం డోట్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ రెలిజియస్ ఇన్స్టిట్యూషన్స్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ స్పిరిచువల్ మాస్టర్స్ కనీసం వీళ్లైనా దేహాభిమానాన్ని ప్రమోట్ చేయకుండా ఉండాలి కానీ సర్వత్రా కూడా దేహాభిమానాన్ని ప్రమోట్ చేసుకున్నట్టుగానే అనుకోండి సపోజ్ బర్త్డే బ్యాష్ ఉందనుకోండి దాంట్లో దేహాభిమానాన్ని ప్రమోట్ చేస్తున్న లక్షణం కనుక మరణ భయాన్ని ప్రోజెక్ట్ చేస్తున్నారనుకోండి నేను చచ్చిపోతానేమో అనే భయాన్ని నేను ప్రొజెక్ట్ చేశాను అనుకోండి సపోజ్ సపోజ్ నేను ఎవరో జాతకం చెప్పి ఆయన దిగి వెళ్ళాను అనుకోండి వెళ్తే ఆయన జాతకం చూసి స్వామీజీ మీకు అరవై ఏళ్ల లోపల మీకు గండం ఉన్నది గండము ఈ తెలుగు పదం సంస్కృత పదం నాకు అర్థం కాదు తెలుగు పదం సంస్కృత పదం కాదు ఎందుకంటే సంస్కృతం అయితే గండము అంటే చెక్కి లేని అర్థం గండ స్థలము అని వినే ఉంటాయి చెక్కి అది తెలుగు పదం ఈ గండ తెలుగు పదం స్వామీజీ మీకు గండం ఉంది అని ఈ జ్యోతిషం వాళ్ళు స్వామీజీని ఏమైనా రెక్క పెడతారనుకుంటున్నారా మీరే వాళ్ళు స్వామీజీ కూడా జ్యోతిషం చెప్పేస్తారు అవే ఎవరికైనా జ్యోతిషం చెప్తారు వాళ్ళ వాళ్ళ లెక్కగా ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది వాళ్ళ క్యాల్కులేషన్స్ వేరే ఉంటాయి వాళ్ళ ఆకాశం కేసు చూడాల్సిన పని లేదు మీకు తెలుసా అది అంటే ఇదిగో చంద్రుడు అంటాడు రాహు శుక్రుడు అంటాడు తర్వాత ఇంకా శుక్రుడు వేరేది ఇవన్నీ అంటాడే కానీ తలుపులు వేసుకుని లోపలికి ఎదుర కూర్చుని అంటాడు ఈ మాటలన్నీ ఏమంటే మీరు ఎప్పుడైనా తెల్లవలసిన వేగుచుక్క అని ఆ చంద్రుడు పక్కనే వస్తూ ఉంటుంది దాన్ని ఏదో శుక్రగ్రహం ఏదో గ్రహం అంటారు ఎప్పుడైనా చూసారా అంటే అదేమిటి వేగుచుక్క వాళ్ళ అక్కడ వస్తున్న శుక్రగ్రహం అని అది కూడా తెలియదు వాళ్ళకి చూడాల్సిన అవసరం లేదు తెలిస్తే అది ఇంకో సందర్భంగా తెలిసిన మాట కాని ఈ క్యాల్కులేషన్ కి దానికి ఈ క్యాల్కులేషన్ ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ స్ట్రాటజీ దానికి మీకు పైన ఉన్న గ్రహాల పరిస్థితికి సంబంధం ఏంటి అంచేతనే సూర్యుడు కూడా గ్రహంగా పరిగణింపబడుతుంది చంద్రుడు కూడా గ్రహం భూమి కూడా గ్రహం భూమి గ్రహమే నిజానికి కానీ భూమిని గ్రహంగా తీసుకోరు వాట్ ఎవర్ ఆ కాలకులేషన్ ఫాలోస్ ఇట్స్ లాజిక్ అండ్ సో స్వామిజీ మీకు గండం ఉన్నది అని నేను మీ దగ్గరికి వచ్చి ఆయన నాకు చెప్పారు నాకు చెప్తే నేను చచ్చిపోతాను రాబోయే రెండు మూడేళ్లలో ఐఎమ్ గోయింగ్ టు డై అనే భయం నాకు పట్టుకుంది ఒకసారి భయం అనేది మనస్సులో నిర్మాణం అయితే ఆ ప్రెషర్ ఉంటుంది నేనేదో ఒకళ్ళతోటో ఇద్దరు తోటో చెప్తాను మొత్తం తెలుస్తుంది ఇప్పుడు స్వామీజీ చచ్చిపోకుండా ఏం చేయాలి అని ఇప్పుడు అందరూ కలిసి ఆలోచించి ఏదైనా ఒక పూజా పురస్కారం మొదలుపెట్టారు దానికి ఆ ఉపాయం కూడా మళ్ళీ మీరు మీరు ఇద్దరు ముగ్గురు ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి మళ్ళీ ఇంతకంటే పెద్ద జ్యోతిష్యుని కన్సల్ట్ చేశారనుకోండి కరెక్టే ఈయన గండం ఉన్న వాస్తవమే ఈయన చచ్చిపోకుండా ఉండాలంటే మనం ఫలానా హోమాలు చేయాలి అంటే మీరు ప్రేమతో అవి మొదలు పెడతాం ఆ పని చేస్తాం అది నడుస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుని నైన్ నుంచి చెంది నుంచి శక్కున్నాయి ఎలాగండి అదేనా ఇదేనా రెండు ఒకేసారి ఎలాగండి ఈ కాంట్రాడిక్షన్ ఎలాగో మేనేజ్ చేయడం అయితే పీపుల్ ఆర్ మేనేజింగ్ కాంట్రాడిక్షన్స్ ఎన్ని సమస్య ఏదో ఎవరో కొంతమంది అమాయకులు కాంట్రాడిక్షన్స్ మేనేజ్ చేయలేక అలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ మామూలుగా లోకంలో పిల్లి పాలు తాగుతో ఏదో సామెత ఆ కాంట్రాడిక్షన్స్ ని ఇక్కడ ఈ మాట అక్కడ ఆ మాట చెప్పేయడం అంతే అక్కడికి వెళ్ళిపోయి అపమృత్యు నివారణార్థం ఆయుష్య హోమంగ విషయాన్ని చేసేయడం అక్కడికి వెళ్ళిపోయాయి ఇక్కడికి వచ్చేసి నయనంచ శస్త్రాన్ని నయనందహతిపావక ఇక్కడ గడబిడి చేసే ఇక్కడ ఇది అక్కడది ఇదేని కదే ఏ ఎండకా గొడుగు సామెతలాగా ఏ ఎండకా గొడుగు జరుగు అంటే ఏ ఎండకా పట్టడం అంటే కాంట్రాడిక్షన్స్ ని బాగా మేనేజ్ చేయగలగడం సో దిస్ ఈస్ సమ్థింగ్ విచ్ ఈజ్ డిసెప్షన్ అంటే మనస్సు తనని తాను వంచుకోవటం కాబట్టి కాంట్రడిక్షన్స్ లో మనం పడిపోకూడదు సో